కీర్తన సంఖ్య మూడు వందల తొంభై ఆరు ఎవ్వరి దూరగ చోటు లేదు మరి ఏ మనగలది దివో తగవు ఇవ్వలనందరి బడి బడి తిరిగే ఈ కర్మముదే నేరమీ నీ దాసులకు నేరమి లేదు నీ వేగతి ఉండగను ఆది నుండి నీకును నేరమి లేదు అఖిలానకు గర్తవుగాన పాదు పడక నడుమనుదిరిగా గడి ప్రపంచమునదే నేరమే ఈ దశనొకచో నిజమేరు పడక ఇటువలేదిరిగాడడిగానా పాపములేదిదయ జ్ఞానులకును భావమెరంగని పశువులుగానా మోపై సుజ్ఞానులకును భాపము మోవధునిను గొలి చిరిగానా చాపలముఘన మించిచరచు పలు చదువులదే ఈ పాతకము పైపైనొక అర్థమేరు పరచక భ్రమయగవాదము వెట్టడిగానా ఈ లోకుల ఈ లోకులకు అధర్మము లేది నీయు చేత మూలనున్న ముక్తులకు నధర్మము ధర్మము మొదలలేదు నీ కృపగనక కాలము గడుపుచు నీవు రచించిన కపటపు మాయదే అధర్మము ఆలరి శ్రీ వెంకటేశ్వర ఎక్కడ నడ్డము తానే వచ్చిగానా